కరో బ్రతుకరో లాల వలెనని తలచిన వారి వాడే దేవుడు తను కొలువ కూడితే తారైవెట్టడేలిక పెనగి కొలువకున్న పెట్టుదేవుడు చునుగుచువిడుతురు చుట్టాలు దరిద్రులైతే వెనువెంటానెంతైనా విడువడు దేవుడూ తెలిసి బతుకరో దేహులాల వలెనని తలంచిన వాడే దేవుడు అంతట ముదిసితేను అంగనలు రోతురు అంతరాత్మ ఎన్నడు రోయడు దేవుడు వింతగా నన్నదమ్ములు విశాన కలుగుదురు కొంతనే తానలుగడు పుట్టించిన దేవుడూ తెలిసి బతుకరో దేహులాల వలెనని వారి వాడే దేవుడు వదిగి మూల నుండి దేవురివారు మరతురు వదలకిందున్నా మరవడూ దేవుడూ తుదిముట్ట రక్షించు దుఃఖములెల్లనచు ఎదుట శ్రీవెంకటేశుడితడిపో దేవుడు తెలిసి బతుకరో దేహులాల వలెనని తలంచిన వారివాడే దేవుడు